ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇతరములైనటువంటి ఉపాయములు ఏవైనా ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న ఇక్కడ సహాయించారు చూడాలన్నా ప్రకాశం ప్రకాశించలేదు కాబట్టి ఆ జడమైనటువంటి వస్తువు దీపం యొక్క ప్రకాశం కలగానే लेना सूर्य प्रकाश होने प्रतिफल का निरूपी आत्म स्वयं प्रकाशम वालू स्वयं प्रकाशितगे शक्ति कल वीप प्रकाश मरक प्रकाश दूडना अवसर ले మాకెవరి కనపడలేదు కదండి అనేటటువంటి సందేహం వచ్చి వెంటనే నివర్తిస్తున్నా మేఘావృతమైనటువంటి ఆకాశం సూర్యుడిని కప్పివేసి సూర్యుడు తత్కాలవత్ కనపడకుండా పోయినట్లుగా చూపిస్తాం కానీ యథార్థం సూర్య ప్రకారం ఎవరండి ఈ రకంగా ఎవరైతే ఆ మేఘావృతమైన చూడలేకపోతున్నారో భూమండలం మీద నుంచి సూర్యుడు కనపడక భూమి చుట్టూ మేఘముల ఆవరించి ఉండటం చేత ఆ మేఘములు తొలగగానే మన సూర్యుడు యథాప్రకారం దర్శనమిస్తాడు యథాప్రకారం బుద్ధి అనేటటువంటి స్థానంలో అజ్ఞాన ఆవరణ తలకి పోగానే స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మ స్వప్రకాశకంగా చూస్తుంది కనబడుతుంది దర్శనం అవుతుంది సాక్షాత్కార జానం అవుతుంది మానవులందరూ తప్పక ప్రయత్నించవలసినటువంటి ఏమిటంటే సాధన సాధ్యముగా అందుకోవలసినటువంటి ఏమిటంటే తమ తమ అజ్ఞాన చాలా ముఖ్యమైనటువంటి అడ్డము మీద దుమ్ము మావి శిశువు చుట్టూ మావి నిప్పు చుట్టూ తూడిజ ఉన్నప్పుడు అవి అంతర్ అంతర్నిహితమై ఉన్నప్పటికీ కూడా అవి కనపడనట్టుగానే మేఘావృతమైనటువంటి ఆకాశము నుండు సూర్యుడు తత్కాల కనపడకపోయినప్పటికీ తన స్వప్రకాశము కలిగి ఉన్నటువంటి స్థానం చేత స్థితి చేత आ मेघ त मूदर्शन अट्ले बुद्धि गुहये आ चिरात्म प्रकाशात्म प्रकाशा दर्शन वा बुद्धि त्रिगुण मालिन्नेज्ञावृत मैं मेघावृत मैं स्थिति तुवल अवसर अति मेघावृत मैं आकाशम మేఘములు పోగానే నిర్మల ఆకాశంలో సూర్య దర్శనం ఎలా జరుగుతుందో అలా స్వాత్మ ప్రకాశాన్ని సాక్షాత్కార జానాన్ని పొందగలుగుతాడు సాధకుడు ఈ రీతిగా తనకు ఏ ఏ ఏ ఏ ఏ విషయములలో ఏ వ్యవహారములలో ఏ ఏ శరీరములలో అభిమానమున్నదో అట్టి అహంకారమును త్యాగం చేయడానికి సాధన వలన అహంకారము అభిమానము బలపడేటటువంటి పద్ధతిలో ఆశ్రయించకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి చాలా మంది చాలా కాలం సాధన చేస్తూ ఉంటారు కాని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేకపోవడానికి కారణము అడ్డుగా ఉన్నటువంటి ఈ అభిమానమే ఈ అహంకారమే దీనిని తొలగించుకునేటటువంటి త్యాగం చేసేటటువంటి పోగొట్టుకునేటటువంటి పద్ధతిని అనేటటువంటి దానిని మేఘము సూర్యుడు భూమండలం మీద నుంచి చూసేటటువంటి రాధకుడు వీరిని ఉపమానంగా స్వీకరించి ఈ అంశంలో బోధిస్తూ ఉన్నారు యమధర్మరాజు గారు నచ్చిద్దేశించబట్టి నిర్ణయంగా చెప్పేది ఏమిటంటే ఆత్మస్వయం ప్రకాశితం తనపతానే వెలుగుతూ ఉన్నటువంటి దానికి చూడటానికి మరొక దీపం అది ప్రతిఫలం నే ప్రకాశించగలిగే శక్తి కలిగినటువంటిది సూర్యుడు ఆ బ్రహ్మమును ప్రకాశింప చేయుటలేదు అటులే చంద్రుడు నక్షత్రములు విద్యుత్తు ప్రకాశములో తన ప్రకాశము కన్నా వేరొక ప్రకాశం ఉండదు కదా సూర్యుడిని దీపము ప్రకాశింప చేయునట్లే ఆ బ్రహ్మతత్వమును సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశింప చేయలేవు భౌతిక ప్రపంచములోని పదార్థములను చేయగల ప్రపంచమున్న ఆ బ్రహ్మతత్వమును ప్రకాశింపచేయలేవు సూర్య చంద్రాలు ప్రకాశించుచున్నట్లా మనకు కనిపించుచున్నదో ఆ సూర్యచంద్రాలు అనుసరించే ప్రకాశించుచున్నదిలా సూర్యాదివసరగుచున్నది అంతర్జ్యోతి ఆయన నేత్రము ద్వారా సూర్యకాంతిని తెలుసుకనగలుగుచున్నాము కానీ సూర్యకాంతి ఇంద్రియములకు అతితముగా ఉన్న ఆత్మను ప్రకాశించు చేయతలేదు కనుక ఆత్మయే సూర్య చంద్రాడులకు కూడా ప్రకాశము ఇచ్చునదిగా ఉన్నది దానిని అనుసరించಿಯೇ అన్నియు ప్రకాశించునది కాబట్టి ఏ బ్రహ్మ ప్రకాశం అయితే ఏ ఆత్మ ప్రకాశం అయితే ఏ పరబ్రహ్మ ప్రకాశం అయితే సర్వాధారముగా ఉన్నదో సర్వ సృష్టికి ఆధారముగా ఉన్నదో సర్వ సమిష్టికి ఆధారముగా ఉన్నదో సర్వసాక్షిగా ఉన్నదో అటువంటి పరబ్రహ్మ ప్రకాశం చేతనే ఈ సృష్టి అందు ప్రకాశించుకోవాలి चपड़ी सूर्यचंद्र नक्षत्राद సూర్యుడు నక్షత్రములు కోటానుకోట్లు లెక్క లెక్కకు మికిలిగా మన బాలపంటలో మన గెలాక్సీలో మన నెప్పులో ఈ విశ్వంలో ఉన్నాయి మరి ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాలను ప్రకాశింపజేస్తున్నాను ఎవరయ్యా సర్వప్రకాశం మనకు ఆధారమైనటువంటి బ్రహ్మ ప్రకాశం పరబ్రహ్మ ప్రకాశం ఏదైతే ఉన్నదో అది ఉండడం అయితే వ్యష్టి ఇంద్రియములు జడములు సమిష్టికి సూర్య చంద్ర అగ్ని మండలములు కూడా జడములే అవి కూడా ప్రకాశించాలి అంటే వాటి ఎందు పరబ్రహ్మ ప్రకాశం विचारण चे आश्री जनचेतन भागम सर्वधा अभिमान अप्रधान प्रधानमंत्री प्रकाश स्वरूप स्व साक्षात्कार ज्ञाक प्राधान्यू तनक तान सर्वपदार्थम प्रकाशिंपजेसेट सर्वसृष्टि प्रकाशिंपजेसेट सर्वेन्द्रीय प्रकाशिंपेट आत्म प्रकाशा ब्रह्म प्रकाशा परब्रह्म प्रकाशा ज्ञात प्रकाश पिंडाण्ड మిగిలిన ఇరవై నాలుగు తత్వాలు ప్రకాశింపబడుతున్నట్లుగా సూచిస్తున్నప్పటికీ యథార్థముగా స్వప్రకాశం జ్ఞానే అదే రీతిగా బ్రహ్మాండముందు కోటస్థ ప్రకాశము మిగిలిన ఇరవై నాలుగు తత్వము ఫలించి ప్రకాశిస్తున్నప్పటికీ అయితే సర్వ విలక్షణముగా ఉన్నదో పరబ్రహ్మముగా ఉన్నదో పరమాత్మగా ఉన్నదో ఆ పరమాత్మ ప్రకాశం చేత ఆ పరబ్రహ్మ ప్రకాశంలో ఉన్నటువంటి అర్థ భాగము వచ్చి ఈ కూటస్థుడుగా ఈ జ్ఞాతగా వ్యవహరించడానికి ఆకాశంలో ఆకాశం అనేటటువంటి పంచీకృతమైనటువంటి భాగంలో ఉండటం ఆ అపంచీకృత ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ అపంచీకృత ప్రకాశమే अनंतृषा व्यापच चीकट की स्थानीय स्थित अट्ठे परब्रह्म प्रकाशमे यदार्थम को मानव अवल गम्य प्रकाशम अवतल बैले भागवत లోలు తెగిన దుయాలో కంబకు పెంజీకటి కవ్వల ఏకాత్మ ప్రకాశమున వెలిగిన వారు ఎవరు ఆ రీతిగా ఈ మధ్యలో కనబడే వాటిని చూస్తూ పరిశీలిస్తూ అప్రధానంగా గుర్తిస్తూ వాటిని వాటి ఎంత అభిమాన త్యాగం చేస్తూ వాటి ఎంత అహంకార త్యాగం చేస్తూ అజ్ఞానావృతమైనటువంటి త్రిపుటి ద్విపులను త్రిపుటి త్రిపుటి జీవుడు ఆత్మభావం మధ్యలోనేమో త్రిపుటిగా కనపడతాండి జగజ్జీవేశ్వరులుగా అనే బ్రహ్మనిష్ట వరకు వచ్చినటువంటి వారికి బ్రహ్మము పరబ్రహ్మము అనేటటువంటి త్రిగుటిగా కనపడుతుంది కాబట్టి ఈ త్రిపుటిని అభిమాన త్యాగం చేయాలి సర్వ సమిష్టి కూడా త్యాగం చేయాలి అట్లా ఎవరైతే ఈ రెండు స్థితులలో అభిమాన త్యాగాన్ని అహంకార త్యాగాన్ని చెప్తున్నారో जन्मराहि मोक्षस्थित की चेरगल स्वात्म प्रकाशमे अंतर्मुख प्रयाणाबी आत्म साक्षात् अंतर्मुख प्रयाणम बैल दर्शन तो पूर्त प्रति साधक तपका अंतर्मुख प्रयाणाने प्रकाश मार्ग अके సాహిత్యము మోక్షము ముక్తి అనేటటువంటి మార్గము శుక్ల మార్గం పునరావృతి సహితమైనటువంటి జనన మరణ చక్రములో తిరిగి పడవేసేటటువంటి స్వర్గాది భోగములను అనుభవింపజేసేటటువంటి ఆ మార్గము కృష్ణ మార్గం శ్రేయో మార్గం ప్రేయో మార్గం ఈ రీతిగా భగవద్గీత చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేసి ఏది నీకు శ్రేయస్సుని అందిస్తుందో ఏది నీకు మోక్షాన్ని ముక్తిని అందిస్తుంది ఏది జ్ఞాన మార్గమై ఉన్నదో ఏది సర్వకర్మలను దగ్గం చేయగలుగుతుందో నిన్ను కర్మబంధ విమోచనత్వాన్ని ఇవ్వగలుగుతుందో జరణ రాహిత్యాన్ని ప్రసాదించగలుగుతుంది అటువంటి కేవల ప్రకాశ మార్గాన్ని అటువంటి కేవల జ్ఞాన మార్గాన్ని అటువంటి కైవల్య మార్గాన్ని మానవుడు ఆశ్రయించాలి ఆ రీతిగా శాసకులందరూ ఇట్టి కైవలత్వాన్ని ఆశ్రయించేటటువంటి పద్ధతిగా ఎవరైతే ప్రయాణాన్ని పూర్తి చేస్తారో వారు ఈ గురుక అన్న విషయంలో గురువులను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అనేక స్థాయి భేదములతో గురు యొక్క సహాయం మనకి అందుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ అంతర్ముఖ ప్రయాణం అంతా కూడా గురు కృప పైన ఆధారపడి ఉన్నది కాబట్టి శ్రీ గురు ప్రారంభ స్థితిలో మొట్టమొదటి ఉపదేశం ఆడవీ దీక్ష విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నామాన్ని గాని సహ ఆధారంగా జప జప విధి మంత్ర యోగానికి ఉపదేశాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఈ శ్రీ గురువును ఆశ్రయించు కాబట్టి మొట్టమొదటిగా గురు సహాయం శ్రీ గురువు అనే రీతిగా మనకు సహాయం శ్రీ గురువు తర్వాత గురువు వీరు నిత్యా వస్తు వివేకాన్ని మనకి చెప్పడానికి ఉపాసనా మార్గంలో పురోగమించేట్లు చేయడానికి మనకు నుంచి ధ్యాన యోగంలోకి ప్రవేశపెట్టడానికి ఈ గురువు అనేటటువంటి సహాయం ఉపయోగపడుతుంది తర్వాత మనకి నిత్యా నిత్య వస్తు వివేకం తర్వాత సాధన చతుష్టయ సంపత్తి నంతా కూడా సాధకుడు సాధన చతుష్టయ సంపత్తిని సముపార్జించుకోవడానికి అలాగే ఆత్మ అనాత్మ వివేకాన్ని మనకి బోధించటానికి उपयोगपेट श्री सद् श्री सद्वस्थित सदुति मन की आधिकारीत्वा गाधन द्वारा आत्मात्म विवेकाचारण साधन चुष्ट संपत्ति आधार साधन चुनाव गम ఇతని యొక్క పరిస్థితిని బట్టి రెండవ దీక్ష నిచ్చేటటువంటి వాడు సద్గురుమూర్తి ఈ రెండవ రెండవ దీక్ష ద్వారా మానవుడు మంత్ర యోగం నుంచి హఠయోగానికి కానీ లేదా రాజయోగానికి కానీ అతని యొక్క అధికారిత్వాన్ని బట్టి ఎదుగుతాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ అంతర్ముఖ ప్రయాణం ఈ సద్గురుమూర్తిని ఆశ్రయించడం సద్గురుమూర్తి ఇతని యొక్క అధికారిత్వాన్ని బట్టి సదసద్వివేకాన్ని బోధించే ప్రయత్నం చేస్తారు ఆ సదసద్వివేకాన్ని అందించిన తర్వాత శ్రీ సద్గురు తర్వాత సద్గురు సద్గురు తర్వాత విశ్వ సద్గురువుల్ని ఆశ్రయించేటటువంటి స్థితికి ఎరగలుగుతాడు ఈ రీతిగా విశ్వ సద్గురువులను ఆశ్రయిస్తే వారు ఆత్మ ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకి ఆ బ్రహ్మనిష్ట ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ఉత్తర మార్గాన్ని అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి విశ్వ సద్గురువులు సహాయపడతారు ఈ విశ్వ సద్గురువుల తర్వాత పూర్ణ గురువులు ఈ పూర్ణ ఈ పరబ్రహ్మం అనేటటువంటి బయలు ఎరుక అనేటటువంటి విధానంలో చిట్ట చివరిదైనటువంటి పూర్ణబోధ ద్వారా ఎరుకని విడిపించడానికి ఈ పూర్ణ గురువులు సహాయపడతారు అయితే ఈ పూర్ణ గురువుల తర్వాత అవతారుని యొక్క శోప అంటే అవతారుని యొక్క శృప వలన ప్రతి ఒక్కరూ మండలత్రయాతీతము నాదబిందుకణాతీతము అలాగే శూన్యాతీతము సంకల్పాతీతము ఆ కాలాతీతము అయినటువంటి యలను దర్శించడానికి అవతారణ కృప ద్వారా దేశ కేంద్రులను ఆశ్రయిస్తారు అట్టి దేశ కేంద్రన ఆశ్రయించినటువంటి సాధకుడు చెట్ట చివరి మార్గమైనటువంటి కట్ట కడపటి మార్గమైనటువంటి జన్మరాగించే స్థితికి బయలును దర్శించేటటువంటి స్థితికి చేస్తాడు దర్శించి ఎరుక లేని ఎరుక స్థితిలోకి చేరుకుంటారు ఈ రీతిగా శ్రీ గురువు దగ్గర ప్రారంభమైనటువంటి గురు కృపా విధానము వరకు దేశ్రని యొక్క అనుగ్రహ న్ని బ్రహ్మాన్ని సమాప్త అనేటటువంటి అధ్యాయం వింపు దగ్గరికి వాటికి ఆపుతూ పునః గురు పౌర్ణమి తర్వాత మరల సోమవారం నాడు మరల మనం షష్టమవల్లి ఆఖరి వల్లి ఆఖరి అంకాన్ని